ప్రార్థిస్తాను పరిశుద్ధ వండ్రి వందననాలైనా అబ్రహాం ఇసాకు యాకొకల గొప్ప దేవ మీ స్థితుల స్తోత్రాలైనా మా ప్రభువ మా దేవ మా రక్షణకు కారణపోతున్న వన్ మీకెంతో వందనస్థితులు స్తోత్రాలనైనా ఈ దినం మీ యొక్క సాయంసత నడిపించినారు సాయంత్రం మీ యొక్క వాక్యాన్ని ధ్యానించక మన నడిపించినారు అనేకమైన పనులు తలసిపోతున్నాం ప్రభు వాళ్ళని ఆదరించండి బలపరచండి ఓ ప్రభావ మీ సరిధిలో స్థిరపరచండి వినీతి సత్యాన్ని ప్రార్థించడానికి మేము తీర్మానించుకున్నాం మీరే తను మళ్ళీ మహిమ పొందులాగా నడిపించండి ఒక వాక్యాన్ని మేము నేనించబోతుండగా మీ యొక్క పరిశుభాత్మ నడిపి దయచేసి మమ్మల్ని అందరినీ మీ కొరకు సాక్షణలు పెట్టుకోమని ఏసు క్రీస్తు పరుషుద్ధ నామం ప్రార్థించిన తల్లి ఆమె తారీఖు సెప్టెంబర్ రెండు సంవత్సరం బబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనముంటుంది బబులోను కాలము అన్న విషయాన్ని ఆ క్యాలెండర్ ప్రతి క్షణం సూచిస్తా ఉంటుంది అదే విషయం జ్ఞాపకం ఇది ఖచ్చితంగా బబులోను కాలం ప్రపంచమంతా బబులోనికి సాదృంగా ఉంది బబులోను లో ఎక్కువగా ఆహారము ఎక్కువగా ఆహ్లాదకరమైన జీవితము ఆనందకరమైన జీవితం ధనాపేక్ష ఏదో సాధించడం ఐశ్వర్యాన్ని పొందుకోవడం బబులోనులో ఎక్కువ జ్ఞానము ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం యుగ సమాప్తిలో ఎక్కువగా మనుషులు తెలివి చేత అభివృద్ధి పొందుతూ ఉన్నారు దానిలో ప్రకారం దాని ప్రవచనం ప్రకారంగా తెలివి అధికమవుతుంది యుగ సమాప్తి కష్టపడదు సూచన వింత వింత అన్ని కనుక్కోవడము ఆశ్చర్యకరమైన విషయాలన్నీ కనుక్కోవడం చూస్తా ఉంటాం సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి కావడం ఇవన్నీ బబులోను కాలంలో ఆరంభమైన యుగ సమాప్తి బబులోను ముగించే కాలం ఇది కూలిపోయేను కూలిపోయేను కూలిపోయాను బబులోను ఖచ్చితంగా కూలిపోవలసింది ఎందుకంటే అది దొంగల గుహగా మారింది దేవునికి రావాల్సిన మహిమని నెబుకర్ నెజర్ దొంగలించట్లు మనం చూస్తాం కదా దాని బెల్ బెల్షాజర్ తన కొడుకు దేవుని మందిరంలోని ఉపకరణలలో తాను ద్రారసాన్ని తనతో పాటు స్నేహితులతో పంచుకొని తాగుతూ దేవుని అవమానపరచండి దేవుని మహిమని దొంగలించండి అందుకు కాలము సంపూర్తి నీ లెక్క సంపూర్తి అయింది నీ లెక్క సంపూర్తి అయిందంటే నీ టైం ముగించింది అని అర్థం అనేక మంది సేవకుల విషయంలో ఇది మన దేవుడు బయలుపరచండు డైరెక్ట్ గా ఎక్కడ చెప్పాను అది కొంచెం కఠినంగా ఉంటుంది ఒక సేవకుని కాలము సంపూర్తి అవుతుందంటే మనం అర్థం చేసుకోవాలా ఎక్కడా దేవుని మహిమను దొంగలిస్తుండు మనం ఆ రీతి వెళ్ళడానికి వీల్లేదు మన ప్రభుకి సమస్త ఘనత మహిమ చెల్లాల మన సేవ జీవితం దాని ఏ నరునికి అది ఇవ్వడానికి ఏ నరుని తను పంచుకోడు కానీ ఆయన మనల్ని ఆయన మహిమలోనికి నడిపిస్తాడు అన్న వాక్యం మనం ఉంది కాబట్టి ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా మనల్ని మనం తగ్గించుకోవాలా సరళత పరిశుభ్రత కలిపి జీవించడం నేర్చుకోవాలా ప్రతి హానికి అవకాశం ఇవ్వద్దు ఎందుకంటే పోయినవరం దేవుడు మంత్రం మాట్లాడి అవన్నీ ఆ గళితుల రాష్ట్ర పత్రికలో శరీర కార్యములు స్పష్టం అని దానించిన శరీర కార్యములు అన్ని ఒక రకమైన ఎంట్రన్సెస్ వాటికి దుష్టశక్తులు నీ జీవితంలోనికి రావాలంటే అవి ఎంట్రెన్స్ అవన్నీ డోర్స్ నువ్వు ఏ డోర్ ఓపెన్ చేస్తే ఆ డోర్లకి వెళ్ళి వాడు వచ్చేస్తాడు అవన్నీ అవన్నీ డోర్స్ లాగా వాటిని పోర్టల్స్ అంటారు ఇంగ్లీష్ లో వాటికి పోర్టల్స్ ఓపెన్ చేయడం అవన్నీ గాలిలో ఎక్కడో దిగుతా ఉంటాయి సైకాన్ శక్తులు చీకటి శక్తులు అంధకార శక్తులు వాటికి డోర్స్ ఓపెన్ చేయొద్దు మనం ఇవి డోర్స్ అన్నట్టు శరీర కార్యములు ఒక రకంగా డోర్స్ అన్నట్టు వాటిని ఓపెన్ చేస్తే ఒకటి కాదు ఏడు చెడ్డ వచ్చి ఎనిమిదవ దాంతో పాటు కూర్చోదు అంటే ఎనిమిది వచ్చి కూర్చోటాయి కాబట్టి సరే నంబర్స్ తో కాదు మనం చూస్తుంది డోర్స్ ని మనం ఎంటిపల్స్ ఓపెన్ చేయద్దు వాటి అన్నిటిని షట్ షట్ షట్ క్లోజ్ చేసి తలాలు వేసేసారు కార్యముల కన్నిటికీ తలాలు వేసేసుకోవాలా మనం ఓపెన్ చేసేలా మనలో నుంచి అవి మనలో నుంచి వెళ్లాలా ఆత్మకార్యం అంటే ఆత్మ ఫలాలు మనలో నుంచి వెళ్లిపోవాలా ప్రేమ సమాధానం ఇవన్నీ మనలో నుంచి బయటికి కనిపించాలి అది ఓపెన్ అవి విండోస్ ఓపెన్ చేయడం అన్నట్టు కాబట్టి ఆత్మీయ జీవితంలో నువ్వు వారి ఉంటేనే గానీ సైతాను నిన్ను అసహించుకోలేడు నువ్వు ఏరీతే వాడిని అసహించుకుంటావో వాడు నిన్ను చూసి అసహించుకోవాలా నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే వాడు అసహించుకుంటాడు నేను కాబట్టి మన ప్రభుని ప్రేమించాలంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రేమించలేడు అని కూడా వాక్యం ఉంది విశ్వాసం లేకుండా ఎవడు కూడా ఆయనకి ఇష్టడుగా ఉండలేరు కాబట్టి విశ్వాసంలో కూడా మనం బలపడాల పోయిన వారం మనము కొన్ని విషయాలు ధ్యానించినాము ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చిన మొదటి బోరకు సంబంధించిన విషయాలు ఈరోజు మనకు టైం లేదు ఎందుకంటే ఎక్కువ టైం నేను హాస్పిటల్ చుట్టూ మెడికల్ హాల్ చుట్టూ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ చుట్టూ అక్కడక్కడ వస్తడము కొంత జరిగింది కాబట్టి నేను ఇక్కడ టైంకి రాలేకపోయినాను దేవుందే వల్ల అన్ని పరిస్థితులు క్రమంగా జరిగిపోతున్నాయి ఆయన నమ్మదగిన వాడు ప్రతి ప్రార్థనకి జవాచ్చేవాడు ఏమైపోతుంది నా ప్రార్థనలు అన్న అనుమానం మనకు వీల్లేదు అన్న విషయాన్ని తిరిగి మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు పోయిన వారము ఈ విషయాలు మనం ధ్యానించినప్పుడు పిలాతు అనేవాడు నిన్న సాయంత్రం నేను దీర్ఘంగా ధ్యానిస్తున్నాను ఏదో సంతతి వాళ్ళు గ్రీసు దేశస్థులు అన్న విషయాన్ని మనం పోయిన వారాన్ని ధ్యానించినప్పుడు సురోఫినికా ప్రాంతీయురాలైన స్త్రీ మన ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆ స్త్రీ యోదము వంశం నుంచి వచ్చినది లేక గ్రీసు దేశస్తులు గ్రీసు పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఏదము వంశస్థులు అన్న విషయాన్ని మనం పోయినవరం ధ్యానించినాం అయితే గ్రీసు దేశం నుంచి రోమ దేశము పుట్టింది ఇప్పుడు పట్టణం తయారైంది ఒకప్పుడు అది దేశం లాగా ఉండే చక్రవర్తి రోమ చక్రవర్తి సీజర్ చక్రవర్తి మన ప్రభు కాలంలో ఉండే జూలియస్ సీజన్ ఎవరు మన ప్రభు కాలంలో ఉండే అయితే నాకు ఆశ్చర్యకరం ఏంటంటే హేరోదు కూడా యోమీడ నుండి వాక్యం మనం చూసిన ఒకరోజు హేరోద్ వంశస్థులు కూడా యదోము వంశం నుంచి వచ్చిన వాళ్ళు యూదుల మీద ఇక ఇస్రాయల్ దేశం మీద రాజుగా చివరిగా ఉన్నట్టు మనం చూస్తాం హేరో హేరో మొదటివాడు హెరోద్ హెరోడ్ ద గ్రేట్ అని అంటే మన ప్రభు పుట్టినప్పుడు ఉన్న హేరోద్ పేరు హెరో ద గ్రేట్ ఘనత వహించిన అంటారు తర్వాత హేరోదు కుమారుడు అంతిపై దాని తర్వాత అంతిపై తర్వాత పేరు కూడా అంతిపై రెండో అంటారు హెరోదు హెరో కుమారుడు అంతిపై అంతిపై కుమారుడు అంతిపై అయితే ఈ అంతిపైని కూడా హెరో అనేటోళ్ళు అందుకే మన ప్రభు పుట్టినప్పుడు ఉన్న హెరోది వేరే మన ప్రభుని సిలవ వేసినప్పుడు ఉన్న హెరోదు వేరే అయితే సాయంత్రం నేను ధ్యానిస్తున్నాను దానికి నాకు చరిత్ర ఆధారాలు లేవు హెరోజుని ఎందుకు జూలియస్ సీజర్ రాజుగా నియమించాడు అని పోయిన వారము రక్త మాంసంలకు సంబంధించిన బోధన మనం ధ్యానించినప్పుడు నాకు ఆ విషయం నిన్న సాయంత్రం అర్థమైంది హెరోదు కూడా ఏదో వంశస్థుడే గ్రీసు దేశస్తులు కూడా ఏదో వంశస్థులే కాబట్టి రక్తం రక్తం ఒకటే కాబట్టి హెరోదు ని రాజుగా నియమించిండు అని నేను అనుకుంటున్నాను అది ఎంత మటుకు నాకు తెలియదు ఒకవేళ కరెక్ట్ అయినా కాకపోయినా ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రీసు దేశస్థులు శారీరకంగా ఉన్నవాళ్ళు లేక తులదోగిన వారు ఆస్తి అంతస్తులు బలాన్ని ఆశ్రయించిన వాళ్ళు వాళ్ళు శారీరకమైన బలాన్ని ఆశ్రయించిన వాళ్ళు అలెగ్జాండర్ గురించి దాని ప్రవచనంలో చూస్తాం అలెగ్జాండర్ అనేవాడు భూమి భూమి మీద ఎట్లా విస్తరించి ప్రబలుతాడు అన్న విషయం అక్కడ ఉంటది ప్రవచనం దానియ్రంథాలు మీరు ఎక్కడ ధ్యానించండి నేను ఇప్పుడు ధ్యానించాను వాటిని చూపించను అలెగ్జాండర్ చనిపోయినప్పుడు తన నాలుగు సైన్యాధిపతులు దేశాన్ని నాలుగు భాగాలుగా విభజించుకొని ఒక్కొక్కడు ఒక్కొక్క రాజవుతాడు గ్రీస్ దేశం మీద ఆ ప్రవచనం కూడా దాని గ్రంథంలో ఉంది సరే మనకు విషయం ప్రభు చూపించింది ప్రకృతి సహజంగా నెరవేర్చది ప్రవచనము యుగ సమాప్తికి వచ్చేటప్పటికీ పాతవి గతించి అన్ని కృతమైతాయి కాబట్టి యుగ సమాప్తికి వచ్చేటప్పటికీ అవి ప్రొఫెషన్ అన్ని ఆత్మీయంగా లేక స్పిరిచువల్ లేయర్స్ లో నెరవేరడం చూస్తూ ఉంటాం పాత కాలంలో ఫిజికల్ లేయర్ లో నెరవేరడం చూస్తూ ఉంటాం కాబట్టి యుగ సమాప్తికి వచ్చినప్పటికీ స్పిరిచువల్ లో ఆరంభం అవుతుంది స్పిరిచువల్ లో మనకి దాని నిజ స్వరూపం లేక దాని నీడ లాంటిది ప్రకృతి సహజంగా నెరవేరుతూ అంటే ఆత్మలో నుంచి ఫిజికల్గా వెళ్తుంది పాత నిబంధన కాలంలో ఫిజికల్ లనే ఉండిపోతుంది కృత నిబంధన వచ్చినప్పటికీ ఫిజికల్ నుంచి స్పిరిచువల్కి వచ్చి స్పిరిచువల్ నుంచి మళ్ళీ ఫిజికల్ బయటకు వస్తాయి ఉదాహరణకి మూడు గుంపుల గురించి మనం ధ్యానించినప్పుడు స్కైసంగంలో సర్పములు తేళ్లు గొప్ప మొదటి రెండు గుంపులు సర్పములు తేళ్లు టూ థర్డ్స్ అంటారు ఇంగ్లీష్ లో కాబట్టి నేను ఎప్పుడన్నా టూ థర్డ్ మీరు బాగా అర్థం చేసుకోవాలా టూ బై త్రీ టూ సర్పములు తేళ్లు అర్థం చేసుకోవాలా టూ థర్డ్స్ అంటే సర్పములు తేళ్లు చివరి థర్డ్ అంటే గొప్పజనం అంటే మొదటి మూడు భాగాలు కదా మూడు భాగాలు అంటే మొదటి భాగం రెండో భాగం మూడో భాగం మొదటి రెండు భాగం సర్పములు తేళ్ళు మూడో భాగం గొప్పజనం టూ థర్డ్స్ అంటేనేమో సర్పంలు తేళ్లు వన్ థర్డ్ అంటేనేమో గొప్ప జనం సింబల్స్ మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మనం చూడబోయే వాకిలలో తగులుతూ ఉంటాయి మనకి కాబట్టి పిలాతు ఏదో వంశస్థుడు లేక గ్రీసు దేశస్తున్నవాడు రోమ గ్రీస్ ఆ రా ఆ నలుగురు సైన్యాధిపతులు ఆ దేశాన్ని నాలుగు ముక్కలుగా విభజించుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క రాజ్ అయిపోతాడు అలెగ్జాండర్ చనిపోయినా అలెగ్జాండర్ యవన కాలంలో చనిపోతాడు యవన దశలోనే ప్రపంచాన్ని అంతా పరిపాలించండు మన దేశం మీద కూడా రెండు సార్లు యుద్ధానికి వస్తాడు ఒకసారి ఓడిపోతాడు రెండోసారి గెలిచిన వాళ్ళ చరిత్ర ఉంటుంది ఎంతమంది నిజంగా తెలియదు కానీ ప్రపంచంలో అంతా గెలిచిండు కానీ భారతదేశంలో ఓడిపోయాడు అనే చరిత్ర ఉంది ఆ పోరస్ అనే రాజు మన దేశంలో ఆ రాజుతో యుద్ధం చేయలేకపోయి ఓడిపోతాడు అలెగ్జాండర్ అప్పటికి అలిసి పెట్టారు ఆయన సైనికులు ప్రపంచం అందరికి తిరిగి పర్సియా దేశం మీద విజయం పొంది పర్సియా రాజులను చంపి వాళ్ళ పర్సియా రాజ కుమారు కుమార్తె పెళ్లి చేసుకుంటాడు అలెగ్జాండర్ అలెగ్జాండర్ ఒక కొడుకుంటాడు అయితే ఇండియా వరకు వచ్చేస్తాడు మొత్తం ప్రపంచాన్ని అంతా పరిపాలించి ఇండియా వరకు వచ్చి ఇండియాలో ఓడిపోయినట్టు ఒక చరిత్ర అది ఎంత మరపు నాకు తెలియదు అక్కడ వరకే ఉండదు మన చరిత్ర ఆయన గురించి అది దాని గ్రంథంలో ఆయన గురించింది ఆ నాలుగు సైన్యాధిపతులు నాలుగు ముక్కలుగా చేసుకుని ఆ నాలుగు ముక్కలకెళ్లి పుట్టిందే రోమ సామ్రాజ్యం అది ప్రప ప్రవచనం ఆ నాలుగు ముక్కలకి బయటికి వచ్చిందే రోమా సామ్రాజ్యం రోమియలు అందుకే చాలా బలవంతులు మన ప్రభు కాలంలో రోమా అంటే ఇనుముతో పోల్చబడింది అది ఇనుము అంటే గట్టిది కదా కాబట్టి రోమిలు ఇనుముతో పోల్చబడినది గ్రీసు దేశస్తులు ఏ దేవతలని పూజించు రోమియలు కూడా ఆ దేవతలనే పూజించారు ఎందుకంటే అక్కడికైనా బయటకు వచ్చిన కాబట్టి పిలాతు గురించి మనం తెలిసేటప్పుడు లూకాసు వార్త పదమూడవదేమో మొదటి వర్షంలో పోయిన అతడు గలీ గలతీయులు లేక గలేషియన్స్ అంటే గలతీ సంఘస్థులు గలతీ ప్రాంతంలో ఉన్న విశ్వాసులు అని అర్థం గలతీయులు గలతీ సంఘం మీకు తెలుసు కదా బైబిల్లో గలతీ గలేషియన్స్ వారి అంటే నిరపరాధులు అన్న రక్షింపబడ్డవారు వారి రక్తాన్ని వాళ్ళ దేవతలకు బలి అర్పణగా అర్పించిండు అంటే పశువుల రక్తాన్ని విశ్వాసుల రక్తంతో కలిపి అర్పించండు ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి దాని ఆత్మీయ చిహ్నం ఏది అది ఎక్కడ ధ్యానించము ఏ పుస్తకాలలో ధ్యానించము ఏ బైబుల్ శ్రైలి ధ్యానించము ఏ పాస్టర్స్ ఎప్పటికీ చెప్పలేరు అది ఎందుకు చెప్పాలో కూడా మీకు తెలుసు పిలాత్ ఒకసారి చూడండి వాక్యం పదమూడవ అధ్యాయం లూకస్ వార్త పదమూడవ అధ్యాయము మొదటి వచనం పిలాత్తు గలలీలైన కొందరి రక్తమును వారి బలులతో కలిపి ఉండెను కాబట్టి ఆత్మీయంగా కూడా అర్థం చేసుకుని ప్రయత్నించాల వారి బలులు అంటే పశువులే కదా పశువుల రక్తంతో కొందరు గలతీయుల రక్తంతో కలిపిండు అంటే పిలాతో ఎటువంటి వాడు అనేది మీకు అర్థం కావాలా ఎంత కఠినడు అనేది మీకు అర్థం కావాలా అంటే విశ్వాసుల రక్తము అవిశ్వాసులతో పాటు కలిసిపోయింది అదే ఎనిమిదవ అధ్యాయము ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఏడవశంలో చూసినాం మింగ్లింగ్ అనే విషయం మింగ్లింగ్ అంటే మిళితమైనది మిశ్రితమైనది కలిసిపోయినది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే అక్కడ అంటే అది సైతానుకు కూడినది ఆ రక్తము సైతానికి సంబంధించినది కాబట్టి ఇప్పుడు రక్త సంబంధము సైతానికి సంబంధించినది మీరు జాగ్రత్తగా దాన్ని కనెక్షన్ చేసుకోవాలి పోయినవారం వాక్యం రక్త సంబంధము రక్త మాంసములు దుష్ట ఆత్మలకు సంబంధించినవి పిలాతో వాటిని అర్పించిండు అనేది వాళ్ళ దయ్యలకు అర్పించిండు అంత డెమోనిక్ ఇంగ్లీష్ లో వారి దయ్యాలకు అర్పించాడు కాబట్టి రక్తము మాంసము మిలితం కావడం మిక్స్ కావడం అనేది దయ్యాలకు సంబంధించింది అంటే నువ్వు దేవుని బిడ్డ కూడా దయ్యాలకి సమర్పించబడ్డవాడు అని వాక్యం అర్థమవుతుంది అట్లా మనం అర్థం చేసుకోవడం కష్టం చాలా కాబట్టి అంటే ఏంటంటే గొప్ప ఆయన కోపానికి బూడిదయిపోతున్నారు అన్న విషయాన్ని మనం పోయిన వారు అగ్ని వడగండ్లు తుఫాను మన ప్రభుకి సాదృశ్యం అన్న విషయాన్ని జనిచ్చిన ప్రతి చిహ్నము మన ప్రభుకి అందుకే మీరు కొంతకాలం కింద ఒక పాట పాడటం వర్షధారగా రావా అంటే ఆయన వర్షధార వస్తాడు తుఫాను వలె వస్తాడు ఆయన దహించి అగ్నే ఉన్నాడు వడగండ్ల వలె వస్తాడు వడగండ్లు అనే వాడు ఒకడున్నడు అని మనం జనించినాం అటుపోయిన వారము రెండు మూడు వారాల క్రితం ప్రభునకు వడగండ్లు అనేవాడు ఒకడున్నడు అని ధ్యానించిన కాబట్టి ఇవన్నీ మన ప్రభుకి సాదృశ్యము ఆయన కోపము రగులుకున్నది అన్న విషయమే ఎనిమిదవ అధ్యయనం అనిస్తున్నాం అంటే మొదటి బూర ఊదినప్పుడు దేవుని కోపము రగులుకున్నది ఎవరి మీద రగులుకున్నది మూడు గుంపుల మీద రగులుకున్నది టూ థర్డ్స్ అంటే సర్పములు తేళ్ల మీద రగులుకున్నది దాని తర్వాత వన్ అంటే గొప్ప మీద రగులుకున్నది అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎప్పుడు బయట మీకు ఎన్నిసార్ నేను చూపించిన మొదటి సెవెంటీ లోపల ఉంటుంది తక్కిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎప్పుడు బయట ఉంటుంది అంటే వారి సహవాసంలో ఉండదు అని అర్థం అంటే బిల్డింగ్స్ అలా నేను చెప్తలే చర్చ బిల్డింగ్స్ కాదు ఎప్పటికి కూడా వారి సహవాసంలో చివరి భాగం ఉండదు అది ఎప్పుడు బయట ఉంటది ఎందుకంటే మన ప్రభు ఎప్పుడు బయటనే ఉండడు లోపల ఎప్పుడు లేడని కూడా నేను మీకు ఎన్నిసార్లు వాక్యం చూపించిన లోపల నువ్వు ఎంతగా పాటలు పాడుకుంటున్నా ఆయన ఉన్నది మటుకు బయటనే ఎందుకు ఇదిగో నేను తలుపు యొద్దు నిలబడి ఉన్నాను అన్నాడు ఎందుకు అన్నాడు తలుపు యొద్దు నిలబడి నేను తట్టుచ్చిన అన్నాడు ఎందుకు అన్నాడు లోపల లేడని అని అర్థం ఎందుకు తడుతున్నాడు ఎవడను ఆహ్వానిస్తే వాడి ఇంట్లో నుండి నన్ను వస్తాడు కాబట్టి ఈ మూడు గుంపులు ఆయన ఆహ్వానించలేని స్థితిలో ఉన్నాయి పాటలు పట్టు పాడుతున్నాయి ఆయన బయట ఎండకి వానకి తడుస్తూ చలికి వణుకుతుంటే అక్కడే అదే చూస్తాం మనం పరమగీతంలో ఆయన ఎండకి వానకి చలికి బయట బాధ అనుభవిస్తూ తలుపు కొడుతుంటే శునమిరాయలు తలుపు తెరసలేదు భారంతో నిద్రపోతున్నట్టు మనం చూస్తాం అక్కడ వాక్యం ఆయే అలిసిపోయి మార్తా లాగా అనేకమైన పనులతో అలసిపోయి పండుకొనింది తన ప్రియుడు వచ్చి తలుపు కొడుతుంటే కూడా తెరవలేని స్థితిలో ఉంది కొట్టి కొట్టి కొట్టి అని వెళ్ళిపోయి సంబంధించిన బోధ అది అది ప్రవచనాత్మకంగా చెప్పబడ్డ వాక్యాలవి ఆయన ఎన్ని మనల్ని ఆదరిస్తుండో ఎన్ని కోడి తన రెక్కల క్రింద కాచ కాపాడుతుండో గొప్ప కానీ వాళ్ళు విననులని వారు కఠిన హృదయాలుగా తయారెత్తన్నారు ఇంగ్లీష్ లో స్టీఫ్ నెక్డ్ అంటారు అంటే ఇది వంగది మెడ స్టీఫ్ నెక్డ్ అంటే ఏమంటారు వాళ్ళది తెలుగులో మేడం అంగని వాళ్ళు అని అంటారు వాక్యం అట్టనే ఉంటుంది బైబుల్లో స్టిఫ్ నెక్డ్ పీపుల్ లాగా వాళ్ళు ఉంటారు ఇసలిపదులు కానీ యుగ సమర్థికి వచ్చినప్పటికీ అసలైన స్టిఫ్ నెక్డ్ లోపలుంటారు మూడు గుప్పులు చాలా కఠినంగా మూర్ఖంగా ఉంటాయి తాను పట్టుకున్న కాళ్లకు కుందేలికి మూడు కాళ్లే అన్న గుణగణం కలిగిన వారు వీళ్ళు కాబట్టి ఆయన కోపము మొదటి బూరకి రగులుకున్నది రగులుకున్నాక ఏం జరుగుతుందన్న విషయమే మనము ఇంకా కాలంలో జానేస్తాం మొదటి బూర మొదటి మూడు బూరలు ఊదినప్పుడు ఆయన కోపము రగులుకొని ఈ మూడు గుంపుల మీద పడుతుంది అని మనం ధ్యానిస్తాం తర్వాత నాలుగవ బూర ఐదవ బూర ఏడవ బూర ఊదినప్పుడు తీర్పు అమలు పరచబడతా ఉంటది మొదటి మూడు బూరలు ఊదినప్పుడు ఆయన కోపము రగులుకుంటుంట నాలుగవ బూర ఐదవ బూర ఆరవ బూరకు ఆ తీర్పు అమల్పరచబడి ఉంటది ఆ విషయం ఒకటి మీరు జ్ఞాపకం తీసుకోవాలి వచ్చేవారం మనం అవి రెండో బూర మూడో బూర ఊదినప్పుడు అవి తేటగా అర్థం అవుతాయి ఎంతో విస్తరించి ఉన్నది ఈ వాక్యాలు అంత ఇంత కూడా కాదు ఇది సిక్స్టీన్త్ అవర్ మనం ధ్యానించబట్టి వాక్యాలు సిక్స్టీన్ అవర్స్ ఆల్రెడీ అయిపోయింది ఇంకా మొదటి బూర ముగించలేదు అంత గూఢమైన విషయాలు కాబట్టి మనం ఇంకెంతగా ప్రయాస పడ ఎన్ని గంటలు ప్రేయర్ చేసి వాటిని అర్థం తీసుకున్నా చూడండి కాబట్టి నా గురించి మీరు తప్పకుండా ప్రసారం చేయాల్సిందే లేకపోతే చాలా కష్టం మీరు భరించడం మనం ఇవన్నీ మనం ధ్యానించడానికి చాలా కష్టం ఎందుకంటే నేను కూడా సాయంత్రం పోగొనే చాలాసేపు ప్రార్థనలు కూర్చోల్సి వస్తుంది పొద్దున్న లేసి ఈరోజు మూడు గంటకే లేచి ప్రార్థనలు కూర్చుని ఎందుకంటే నాకు ప్రభు పరివారం చూపించినది మీకు చెప్పిన వాడు జలడబడుతున్నాడు వేయింగ్ ఆఫ్ ద సెయింట్స్ అని ఉంది గ్రంథంలో వాడు భక్తులని జలడబడుతున్నాడు దేవుని బిడ్డల్ని జలడబడుతున్నాడు వాడు వాడు పని అన్నట్టు వాడు ఎట్లానే కాని ఇప్పుడు నీకే రీతిగా నీకు నీకే రీతిగా వాడు చెప్పండి నువ్వు ఆల్రెడీ శ్రమల గుండ పోయిన వాడివే కదా ఆయన మరణ భూస్థాపన పురోధాల్లో పాల్పొందిన వాడికి నీకు ఏంకొచ్చినా కూడా ఏం కాదు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ బాధను అనుభవించిన వాడివి ఒక నెల హాస్పిటల్లో ఉన్నవాడివి నీకు ఇంకేం బాధ ఉంటది అంతకంటే కాబట్టి వాడు గొప్పచనని బాధ పెడుతూ నిన్ను దుఃఖపరుస్తా ఉంటాడు వాడికి గుణగణమది అదే ప్రకణ గ్రంథం పరిణతలో మనం తెలిసినాం సూర్యధరించుకున్న స్త్రీని వాడు ఏమీ చేయలేకపోయింది ఎందుకంటే దేవుడు తనకి రెక్కలు ఇస్తే ఆ స్త్రీ రెక్కలు కట్టుకుని ఎగిరిపోయింది అంటే తప్పించుకుంది శ్రమలని ని వాడు అది కోపంతో ఏం చేసిండు మగ శిశువు వెంటబడిండు వాడు అంటే గొప్ప జనం వెంటబడి ఆ బోధలు ఈ లోకాతీతంగా వేరేగా ఉంటాయి బైబుల్ కాలేజెస్ లలో థియాలజీ కాలేజెస్ లలో వేరేగా ఉంటుంది కానీ మనకు ప్రభు చూపించిండు సూర్యుని ధరించుకున్న స్త్రీ తన కాళ్ళ దగ్గర చంద్రుణ్ణి పెట్టుకుంది కదా అంతేనా సూ చంద్రుణ్ణి నక్షత్రంలో పెట్టుకున్నది తన కిరీటంలో నక్షత్రంలో ఉన్నాయి కాళ్ళ దగ్గర చంద్రుడున్నాడు దానికి సంబంధించిన వ్యాఖ్యలు మనం ఒకరు ధ్యానించాం కదా సూర్యుడు దేనికి సంబంధించింది చంద్రుడు దేనికి సంబంధించింది నక్షత్రాలు దేనికి సంబంధించింది ఇప్పుడు వద్దన్న డీటెయిల్ గా కానీ ఆ స్త్రీ లక్ష మందికి సాదృశ్యంగా ఉంది ఆ స్త్రీని వాడు ముట్టలేడు ఘట సర్పము ఆమెను ఏం చేయలేడు ఆమెను మింగనికి ప్రయత్నించడు ఆమె కొట్టనికి ప్రయత్నించడు ఏమి చేసినా ఆమె వాడికి దొరకదు కాబట్టి దేవుడు మనల్ని తన చెంగన ముడి వేసుకున్నాం మనం ఎఫ్ఎస్ఎ రాష్ట్ర పత్రికలో చూసినాము వరకు మనల్ని ముద్రించుకున్నాడు ఆయన సీల్ చేసేసాడు మనల్ని ఇది అంతా సీలింగ్ సంబంధించి బోధనన్నీ మనం ఆల్రెడీ సీల్ చేయబడ్డబడ్డం కాబట్టి వాటికి మనం దొరకం కాబట్టి బాగా అర్థం చేసుకోండి ఆయన ముద్రించినాక ఆయన ముద్రను ఎవడు విప్పాలా ఆయనే విప్పాలా ఆయన ఎందుకు విప్తారు కూడా మీకు నేను చూపించాను ఎన్ని సార్లో విప్పేవాడు అనే ముద్రించేవాడన ఓడ తలుపులు మూసిన వాడనం ఓడ తలుపులు తెరిసేవాడు కూడా ఆయననే ఆయన మూస్తే ఎవరు విప్పలేరు ఆయన తెరిస్తే ఎవరు ముయ్యలేరు ఆ విషయాలు మనకు బాగా తెలుస్తుంది ఎందుకంటే సార్వభౌముడు అంటారు తెలుగులో హీఈస్ అ సావర్ ఇన్ గాడ్ అంటే ఇంగ్లీష్ లో అంటే కంప్లీట్ కంట్రోల్ కంప్లీట్ అథారిటీ అనికుంది లోకంలో ఆయన ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు ఆయన కానీ ఆయన విచ్చలివిడిగా అట్లా ఆయన నా ఇష్టము నేను సృష్టిస్తాను కాబట్టి అట్లా చేసుకుంటా ఆయన నీతిగలవాడు కాబట్టి ఆయన పవర్ని యూజ్లెస్ గా వాడుకోడు మనుషులు వాడుకుంటాం యూజ్లెస్ గా పిచ్చితనంగా వెర్రిబట్టిన వాళ్ళగా వాడుతుంది ఆయన పవర్ని విచ్చినట్టు విచలివిడిగా వాడాడు ఆయన ఆయన జ్ఞానంతో కూడిన ఆయన తన పవర్ వాడుతుందంటే అందులో ఖచ్చితమైన జ్ఞానవంతమైన విషయం ఉంటుంది కాబట్టి ఆయన సునాయాసంగా అట వాడాడు ఆయన అర్థం చేసుకుని కూడా మన మైండ్ సరిపోతలేదు సరిపోదు కూడా ఆయన కార్యాలను అర్థం చేసుకుని మన మైండ్ మన లైఫ్ టైమే సరిపోతుంది అనేసి మనం సమర్థించుకోవడానికి మన ప్రయాసం మనం ప్రయత్నం చేసిన వాళ్ళ నువ్వు ఎంతో నాకు నువ్వు నాకు బహుప్రీడవు ఎందుకంటే నీకు దేవుని వాక్యలు చాలా ఇష్టం అని దాని గురించి మాట్లాడతాడు కాబట్టి అందుకే ఆయన కోపానికి రగులుకొని వీళ్ళంతా మాడి మసి అయిపోతారన్న విషయాన్ని యశగ గ్రంథం ద్వారా మనం నేర్చుకునిపోయిన వారం యశగ గ్రంథము యాభై అధ్యాయము మూడవ వస్తంలో ఆయన బూడిదకు ప్రతిగా ఉల్లాస వస్త్రమున దుఃఖానికి బదులు బూడిదగ్గు ప్రతిగా పూదండ అన్న విషయాన్ని ధనించినం అక్కడికి ఆగే ఆపేసిన వాక్యాన్ని మనం బూడిదగ్గ ప్రతిగా పూదండ దుఃఖానికి బదులు ఉల్లాస వస్త్రము ఇంకా ఉన్నాయి కొన్ని విషయాలు దాని తర్వాత అతనే నీతిగల ఏం చెట్టు మస్తకి మస్తకీ వృక్షం మస్తకీ వృక్షం గురించి మనం ఎక్కువ ధ్యానించాం బైబుల్లో ఎక్కడా ద్రాక్ష చెట్లు ఒలివ చెట్లు అంజునపు చెట్ల గురించి ధ్యానిస్తాం గాని మస్తకీ వృక్షం గురించి ధ్యానించాం అడవిలో రకరకాల చెట్లుంటాయి అడవి మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం అడవి అంటే క్రూరమైంది క్రూర జంతువులు ఉంటాయి అన్న విషయానికి రకరకాల చెట్లుంటాయి ముళ్ళ పొదలుంటాయి గచ్చ పొదలుంటాయి అన్ని రకాల చెట్లు ఉంటాయి కాబట్టి అడవి అనేది అన్ని గుంపులు కలిసిన సాదృశ్యం అన్ని జంతువులు ఉంటాయి కాబట్టి కానీ చెట్లు మనుషులకి సాదృశ్యం అవి చిహ్న చెప్పబడ్డాయి అన్న కాబట్టి అన్ని చెట్లకెళ్ళ మస్తకి వృక్షము చాలా విలువగల వృక్షం బలిష్టమైన వృక్షం అది లక్ష మందికి సాదృశ్యం అయిందని ఎందుకు మనకి పోయినవరం ప్రభు జ్ఞాపకం చేసిండంటే ఆయననే స్థిరపరిచడుదాన్ని అని చూసిన వాక్యం ఆయననే దాన్ని స్థాపించడు ఆ చెట్టుని హీ హ్లాంటెడ్ ద ట్రీ ఆఫ్ రైచస్నెస్ అని ఉందా మస్తకి వృక్షానికి సంబంధించిన వాక్యాన్ని ట్రీస్ ఆఫ్ రైచియస్నెస్ అని ఉంది కదా కానీ ఆ ట్రీ పేరు ఇంగ్లీష్ లేదు తెలుగులో ఉంది కరెక్ట్ ఇంగ్లీష్ లో ఆ చెట్టు పేరు లేదు కానీ తెలుగులో ఉంది కరెక్ట్ మస్తకి వృక్షం అంటే ఏదో తెలియదు ఒకవేళ అక్కడ పేరుంటే జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ తో వెతు ఉంటే ఆ చెట్టు గురించి ఇంకా దీర్ఘకమైన విషయాలు కాబట్టి మస్తకి వృక్షం లాగా మనల్ని స్థిరపరచిండు సో చాలా మంది మతపరమైన బోధలు ఏమంటారంటే ఈ వాక్యము మన ప్రభుకి సాదృశ్యమైంది అని చెప్తారు కాబట్టి ప్రభుని పోలిన వారం మనం ప్రభుని ధరించుకున్న వాళ్ళం కాబట్టి మనకి సాదృశ్యమైంది వాక్యం యుగ సమర్థిక ఈ వాక్యము మనకి సాదృశ్యం అయింది మనలో ఉన్నవాడు మన ప్రభు కాబట్టి అది మనకి వర్తిస్తున్న వాక్యం కాబట్టి మనము సువార్థం ప్రకటించాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది మస్తకి వృక్షంలాగా నేను స్థిరపరిచిండు కాబట్టి నువ్వు వాళ్ళందరికీ ఈ యొక్క సువార్థ ప్రకటించాల ఆదరణకరమైన వాక్యాన్ని వాళ్ళకు ప్రకటించాలా దుఃఖానికి బదులు ఉల్లాస వస్త్రాన్ని వాళ్ళకు ధరింపజేయాలా బూడిదేకు ప్రతిగా పూదండ కాబట్టి బూడిదే అంటే వాళ్ళు మరణించడం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది బూడిదే అంటే కాలిపోయినాక మిగిలితే బూడిదే కాబట్టి ఆయన కోపానికి వాళ్ళందరు బలి అవుతారు అన్న విషయాన్ని చూపిస్తున్నాడు బలి అవుతూ వాళ్ళ జీవితాలు సంపూర్ణంగా సమర్పించుకుని అంటారు కాబట్టి దండలు పొందుకుంటారు పూ దండలు పొందుకుంటారు వాళ్ళు తిరిగి దేవుడు సరిదికి వచ్చినప్పుడు పూ దండలు పొందుకుంటారు అంటే బహుమనాలు పొందుకుంటారు అన్న దేవుడు యూధా పత్రిక మొదటి అధ్యాయము ఒకటే అధ్యాయం కదా యూధపత్రికలో యూధా పత్రిక జ్యూడు అంటారు ఇంగ్లీష్ లో పన్నెండవ వచనం చాలా ఆశ్చర్యకరమైన వాక్యం అది నా దగ్గర తెలుగు వర్షన్ లేదు గురని చదువుతారా తెలుగులో పన్నెండవ వచనం మొదటి అధ్యాయము పన్నెండవ వచనం మీరు నిర్భయముగా వీరు మీరు నిర్భయంగా ఎవరు ఒక గుంపు గురించి మాట్లాడుతున్నారు అక్కడ ఒకట రెండా మూడా చూడండి వీరు అంటే ఒక గుంపు కాదు అది వీరు నిర్భయముగా ఎవరితో మీతో వీరు నిర్భయంగా మీతో కాబట్టి వీరు ఎవరు మీరు అనేది చూడండి జాగ్రత్తగా వీరు నిర్భయంగా మీతో సుఖభోగమును కాబట్టి మీరు అర్థం చేసుకోదా సుఖభోగంను చేసే వాళ్ళు ఎవరు అంటే ఏషావు సద్ధతి సుఖానుభావాన్ని ఆశ్రయించిన వాడు కదా బైబిల్లో కాబట్టి వీరు సుఖ సుఖ భోజనము చేయొచ్చు ఎవరితో మీతో వీరు సుఖ భోజనము చేయొచ్చు మీతో అనుంది తమ్మును తాము నిర్భయముగా ఏం చేసుకొనొచ్చు పోషించుకొనొచ్చు నిర్భయంగా పోషించుకొనొచ్చు తమ్మును తాము నిర్భయంగా పోషించుకుంటున్నారు ఒక విషయాలు తెలుసుకోండి అంటే వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడుతున్నారు ప్రభు మీద ఆధారపడే గుంపు ఇది తాము నిర్భయంగా పోషించుకుంటున్నారు మనల్ని పోషించేవాడు ఆయన దివరాతంలో కాచి కాపాడేవాడు అనుదిన ఆహారం మనకు దయచేసేవాడు అందుకే అనుదిన ఆహారం మాకు దయచేడు అనేసి ప్రభు ప్రార్థనలో నేర్పించింది మనకు పలక మా తండ్రి నేను పరసపరచుడు కాక నీ రాజ్యం వచ్చిన కాక నిశ్చితం పలుగ నెరవేరినగాక మాకు కావాల్సిన అనిదిన ఆహారము మాకు దయచేయము కదా మమ్మల్ని శోధలికి తేక దృష్టిని తప్పించవు ఆ ప్రార్థన మనకి అందరికీ వచ్చు కదా చిన్నప్పటి నుంచి ప్రార్థించారు అదంతా ప్రవచనాత్మకమైన ప్రార్థన శోధనలకి తేక దృష్టిని తప్పించమని ఎందుకు చెప్పిండే అర్థం చేసుకోరు కాబట్టి మీరు వాళ్ళని వాళ్ళే పోషించుకుంటున్నారంటే ఎక్కడికి వెళ్ళి వాళ్ళకి పైసలు కాబట్టి వాళ్ళు సుఖ అనుభవాన్ని ఆశ్రయించిన వాళ్ళు అన్న విషయాన్ని అక్కడ ప్రభు మనకు మాట్లాడుతాడు తర్వాత విందులో ఏముంది దొంగ మెట్టులు దొంగ మెట్లు మెట్టల దొంగ మెట్టలనుందా మెట్టలు ఇంగ్లీష్లో ఏముందంటే స్పాట్స్ అని అంటే మచ్చలు అంటే కలంకము అని అర్థం వీరి విందు అనుంది కదా ఇక్కడ మటుకు ఫీస్ట్ ఆఫ్ చారిటీ అని ఉంది చారిటీ అంటే వాళ్ళు దాన చేస్తారు విష్ణబా వాటికి సంబంధించినది ఉంది అక్కడ పండగలు దాన చేసే పండగలు అందులో అన్ని మచ్చలే ఉన్నాయి కలంకములు ఉన్నాయని ఇంగ్లీష్ లో మనకి జాగ్రత్తగా రెండింటినీ పరిశీలించుకోవాలి మన వాక్యాలను దీస్ ఆర్ స్పాట్స్ ఇన్ your feasts యోర్ ఫీస్ ఆఫ్ చారిటీ వెన్ దే ఫీస్ మేపు కొన్ని చూపు మేపుకుంటారు బాగా అంటే తిన ఆహార వ్యామోహం కొన్ని వరం మనం చూసినాం కదా మనం ఈ విషయాలు ధ్యానించినాం క్రైస్తవ జీవితంలో ముఖ్యమైనది అవి ఆ వాక్యం జ్ఞాపకం చేసినప్పటి నుంచి నేను సంపూర్ణంగా కంట్రోల్కి వచ్చిన ఆహార నియమాల విషయాలలో వాడి వారి కడుపే వారి దేవత అని ఎప్పుడు చెప్పబడిన ప్రవచనం అది ఈ కాలంలో నెరవేరుతుంది మతపరమైన జీవితంలో ఫీస్ట్ లవ్ ఫీస్ట్ ప్రతి చర్చ్ లంచ్ తర్వాత సండే మధ్యాహ్నము లవ్ ఫీస్ట్ చేసుకుంటారు ప్రతి చర్చ్ ఆల్మోస్ట్ లవ్ ఫీస్ట్ అంటే బిర్యానీ తెచ్చుకొని తింటారు హోటల్స్ నుంచి బిర్యానీ తెప్పించుకుంటారు చర్చ్ మరితోని ఆ మెంబర్స్ అంతా లేకుంటే కాంట్రిబ్యూట్ చేసుకొని బిర్యానీ తీసుకొచ్చుకొని లవ్ ఫీస్ట్ చేసి అందరు ప్రార్థనలు చేసి బిర్యానీ తీసేసిపోతారు ఇంటికి ఈ రోజు నెరవేరుతుంది నాకు తెలిసి చాలా చర్చ లవ్ ఫీస్ట్లు ఉంటాయి కానీ అందులో నువ్వు లవ్ ఫీస్ట్ చేసుకుంటున్నావు అసలు ఎవడి ఎవడి లవ్ చేస్తున్నావు నీ పురుగువాడిని లవ్ చూపి చూపిస్తలేవు ఎవరికి లవ్ చూపిస్తున్నావు నీ సహోదరికి లవ్ చూపిస్తున్నావు రక్షిపోబవాడు నువ్వు ఇద్దరు ఫండ్ కాంట్రిబ్యూట్ చేసుకుంటున్నా బిర్యానీ కొనుక్కొని తింటున్నారు లవ్ అనేది ఎక్కడ చూపిస్తున్నావు నీ ప్రేమని ఎవరికి వ్యక్తపరుస్తున్నావు అనిలో వ్యక్తపరచాలా కదా అక్కడ కనిపించేది లవ్ ఫీస్ట్ అందుకే ఫీజ్ ఆఫ్ చారిటీలో స్పాట్స్ అంటాడు కలంకం అంటాడు నీ ఫీస్ట్ అంటే ఫీజ్ అంటే పండగలు నువ్వు చేసుకునే పండగలలో అంత కలంకమే ఉంది అంటే అంత మచ్చలే ఉన్నాయి అని చెప్తుడు వాళ్ళ పండగలు వాళ్ళ అట్లుంటారు అని తర్వాత ఏమి వాళ్ళు నిర్భయంగా వాళ్ళు భయపడరంట వాళ్ళని వాళ్ళు పోషించుకుంటున్నారంట కాబట్టి సర్పంలో తీర గుణం అది దాని తర్వాత వాళ్ళ గురించి చెప్పాలి అండి క్లౌడ్స్ దే ఆర్ వితౌట్ వాటర్ ఏమని చెప్పండి మేఘముల గురించిందడా మీరు గాలి చేత గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల అంటే జలము లేని నిర్జల మేఘములు అంటే నీళ్లు లేని మేఘముల లాగా కాబట్టి అర్థం చేసుకోండి మేఘము అంటే మన ప్రభు మహిమకు సాదృశ్యం నీళ్ళు ఆయన జీవానికి సాదృశ్యం జీవజలము జీవానికి సాదృశ్యం రక్షణకు సాదృశ్యం వాక్యానికి సాదృశ్యం సత్యానికి సాదృశ్యం కాబట్టి నిర్జలమైన మేఘములు అంటే నువ్వు మహిమను ధరించుకున్నావు అనుకుంటున్నావు నీకు రక్షణ లేదు నీలో జీవం లేదు టూ థర్డ్స్ లో ఆ సమస్య వాళ్ళు మహిమ పరిశుద్ధంగా కనిపిస్తారు దేవుని మహిమను ధరించుకున్న వల్ల కనిపిస్తారు మొహంలో వెలుగునట్టు కనిపిస్తారు కానీ వాళ్ళలో జలం లేదు జీవం లేదు రక్షణ అనుభవం లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి గాలికి కొట్టుకొని పోతారు చెత్తవలే అని చెప్తున్నాడు మొదటి రెండు గుంపులు తర్వాత చూడండి ముఖ్యమైన వాక్యం ట్రీస్ భూస్ ఫ్రూట్ విదరత్ కాయలు రాలి ఫలము లేక రెండు మార్లు చచ్చి వేళ్లతో పికిలింపబడిన చెట్ల గాను తమ అవమానమును నెరుగు వెళ్ళగకు వారి సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను చూడండి మార్గము తిప్పి మార్గము తప్పి తిరుగు చిక్కలుగాను ఉంటాడట చుక్కలు అంటే రక్షిపబడ్డ వాళ్ళకు సాదృష్యం సువార్థికులకు సాదృష్టం సేవకులకు సాదృష్టం మార్గము తప్పిన చుక్కలు వీళ్ళు అంటే రక్షణ అనుభవం తప్పిపోయిన వాళ్ళు వీళ్ళు యూద పత్రిక అసలు అది దీర్ఘంగా ధనించు థర్డ్స్ అట్లా ఉంటారు సర్పములు అట్లా తయారైతాయి అందుకే సేవ జీవితంలో మీలో అనేకలు బోధకులు కాకుండా ఎదుగు చెప్పిండో ఈ వాక్యం ఇంకా హెచ్చరిస్తుంది సర్పములు అట్లా తయారైతాయి యుగ సమర్థు అట్లా ఉంటే అంటున్నాడు నిర్జలమైన మేఘములు యలు రాలిన వాళ్ళు వీళ్ళలో ఫలం లేదు ఫలం రాలిపోయింది ఆయన వచ్చే టైంకి నువ్వు ఫలం పట్టుకురుండాలా నీ ఫలం కానీ వాళ్ళ చేతులలో లేవు ఫలం పాడిపోయింది తర్వాత వాళ్ళు రెండు మార్లు సచ్చిన వీళ్ళు అంటే శాశ్వతంగా నెరకానికిపోయే వాళ్ళు అని అర్థం తర్వాత వేర్లతో పీకిలింపబడ్డ చెట్లు అంటే ఆయనలో నాటబడ్డ చెట్లు ఒకప్పుడు పీకలింపబడ్డాయి ఒకప్పుడు అనిలో నాటబడ్డ చెట్లు ఇవి పీకిలిపబడ్డాయి పీకిలింపబడినాక తమ అవమానమును నురుగు వెలుగక్కు వారి సముద్రము యొక్క ప్రఛండమైన అలలు చూడండి ఈ విషయం బాగా అర్థం చేసుకోండి హెబిల్ ఉంది ఆయన మనము నిర్మలమైన ఉదకము చేత స్నానం చేయబడ్డవారం నిర్మలమైన ఉదకమంటే అది షేక్ గాదా వాటర్ ఉదకం అంటే వాటర్ నిర్మలంగా ఉంటది అది గందరగోళం గాదా నీళ్లు దేవుని వాక్యము గందరగోళం లేదు అందులో అది నిర్మలమైన వాక్యం అందులో స్నానం చేయబడ్డ వాళ్ళ అంటే మనమే నిర్మలమైన వాక్యంలాగా తయారు కావాలా అని చెప్తుంది కాని వీళ్ళు ప్రచండమైన అలలు అంటే నిర్మలత లేదు వాళ్ళలో నిర్మలమైన వాక్యం లేదు నీళ్లు లేవు నీళ్లు మేఘములు ఆయన మహిమ ధరించుకున్న అనుకుంటున్నాయి అద్భుతాలు జరగచ్చు కాని అందులో జీవం లేదు అన్న విషయాన్ని అర్థం చేసే చివరిగా వాళ్ళు మార్గము తప్పిన చుక్కలు అంతేనా మార్గము తప్పి తిరుగు చుక్కలు అంటే మార్గాన్ని మార్గం తప్పిపోయినారు నేనే మార్గము సత్యము జీవమన్న మన ప్రభు మార్గాన్ని వాళ్ళు తప్పిపోయినరు మొదటి రెండు గుంపులు శాశ్వతంగా నరకానికి పోతాయి అది చాలా కష్టం చెప్పడం భరించడం వేదనతో గుడింది ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ గుంపులలో అనేసి మనం స్పెషల్ గా పేర్లు పెట్టి చెప్పడానికి వీల్లేదు అదే అతిశయం మనం అతిశయించడానికి వీల్లేదు దేని విషయంలో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాము కనికరించి ప్రభు అలా వాళ్ళ పశ్చాత్తాపం రావాలా ప్రభు నేను ఫస్ట్ పొద్దున్న లేస్తే ప్రతిరోజు ప్రార్థన సేవకుల గురించి రాధన చేస్తా ప్రపంచం అంతటా సేవకుల గురించి ఎందుకంటే ఈ గుంపుల వాళ్ళు ఉంటారు ప్రతి సేవకుని జీవితం చూసినప్పుడు పాత నిబంధన కాలంలో యుగ వాళ్ళ వాళ్ళ కాలం ముగించే టైంకి వాళ్ళంతా ఎట్లా జీవించడం యాజకులు ముఖ్యంగా రాజుల దగ్గర ఉండే యాజకులు అందరూ ప్రవక్తలకు విరోధంగా తయారీతారు ఎందుకంటే ప్రవక్తలు వాళ్ళని కఠినంగా హెచ్చరించారు వాళ్ళేమో దేవునికి విరోధంగా ప్రవక్తలకు విరోధంగా ప్రవక్తలను కొట్టించినారు యాజకులు పాత కాలంలో కాబట్టి ఇవి చెట్లు మనం చెట్ల గురించి ధ్యానిస్తున్నాం ఇక్కడ కాబట్టి ఈ చెట్లు ఎట్లా ఉంటాయి మొదటి టూ టూ థర్డ్స్ అంటున్నాం కదా టూ థర్డ్స్ అని అడిగి గురించి మనం అనిస్తున్న ఫలివరం వీళ్ళందరూ కొట్టివేయబడతారు అని అక్కడ వాళ్ళు శాశ్వతంగా రెండో వరణం ఎక్కడుంది వాక్యం వీరి మీదకి వీరి మీద రెండో మరణానికి అధికారం లేదని మనం ధ్యానించినాం ఇక్కడ మన మీద రెండో మరణానికి అధికారం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ మరణించిన వాళ్ళం ఇంకా రెండు మరణం లేదు మనకి మనము శాశ్వతంగా పాపంలో మరణించి సమాధి చేయబడి ఆయన రక్తంలో కడగబడి ఆయనతో పాటు మూడునాడు తిరిగిలేసిన వాళ్ళు భూముల రాష్ట్ర పత్రిక ఇస్తాం ఆయనతో పాటు మూడునాడు తిరిగిలేసాం ఆయన ఆయనతో పాటు సమాధి చేయబడిన మనం అందుకే బాప్సపు జీవితం అనుభవం దానికి ఆయనతో పాటు మరణించి అంటే సెలవులో మనం ఆయనతో పాటు మరణం పొందిన వాళ్ళం మరణించి సమాధి చేయబడి ఆయనతో పాటు మూడోనాడు ఆయనతో పాటు తిరిగిలేసిన వాళ్ళం కాబట్టి మన మీద మరణానికి ఇంకా అధికారం లేదు ఆయన ఏ రీతిగా మరణాన్ని మీద విజయం పొందిండో మనకి ఆ విజయాన్ని మన చేతిలో పెట్టిండి కాబట్టి మరణం మీద మనకు అధికారం మరణానికి మన మీద అధికారం లేదు ఆ విషయం అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కానీ వీళ్ళు రెండోసారి మరణిస్తారు అంటే ఖచ్చితంగా నరకానికి పోతారు వీళ్ళు అది చెప్పడం చాలా కష్టం మీరు కూడా జాగ్రత్తగా ఈ విషయాన్ని ధ్యానించండి ఎట్లా పడతా అక్కడ చెప్పొద్దు ఎక్కడ పడతా కదా ఇవి మీకు బయలుపరచబడ్డాయి అనేసి మీరు పోయి వాళ్ళ మీద చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే వాడు అవకాశాన్ని వాడుకొని మిమ్మల్ని బాగా జలనబట్ట ప్రయత్నిస్తారు సరే వాడి జలనబట్టిన నేను భరిస్తా అన్నింటినీ తాళాలా అన్నిటినీ సహించాలనే వాక్యం ఉంది కానీ కావాలని మీరు ఆ విషయం నేర్చుకోండి ప్రతి సేవకుడు తప్పించుకున్నా లేదా అపుష్టకరాలే చూస్తామా పేతులు తప్పించుకుండు పౌలు తప్పించుకున్నాడు పైనకెళ్లి బుట్టలు పెట్టి సందులో లేని తప్పించుకున్నాడు మన ప్రభుడు తప్పించుకున్నాడు ఆయన చంపడానికి వచ్చినప్పుడు తప్పించుకుని పోయాడు ఆ టైమింగ్ అన్నట్టు కాబట్టి నువ్వు వాళ్ళకి దొరకద్దు సరే ఒక టైంలో దొరికినప్పుడు ధైర్యంగా నిలబడతావు ఎందుకంటే హతసాక్షులు కానీ మనం ధైర్యంగా వడాలా కానీ ఆ కాలం వచ్చేంత వరకు మటుకు నీకు అవకాశం ఇది ఇవన్నీ మొత్తం ప్రకటించేంత వరకు నువ్వు తప్ప పావులు అవన్నీ వాక్యాలు కొరదీలి సంఘాల నుంచి మొదలుకొని చివరి వరకు హెబరి సంఘం ఇవన్నీ సంఘాల తిమ్మోతి వరకు ఆ పత్రికలు అయ్యేంత వరకు ఆయన కాలం ఆయన పని అయిపోయాక కళ ముగించుకుంటు వ్యూహానుభక్తుడు తన ప్రణగ్రంథం తర్వాత ఆయన కళని ముగించుకున్నాడు మన పని ముగించుకున్నాకనే మన కళని ముగించుకోవాలా ఆ పని కోరికే ప్రయాసపడుతున్నాం మన విషయం ఇప్పుడు నేర్చుకోవాలి మనం కాబట్టి యశ్వ గ్రంథము పదవాధ్యాయము ఇస్రాయల్ యొక్క వెలుగు చూడండి ఇస్రాయల్ యొక్క వెలుగు అగ్నేయయుండను కాబట్టి ఇస్రాయల్ యొక్క వెలుగు అగ్నేయయుండే మన దేవుడే అగ్ని అన్న విషయాన్ని కనుక గాఖ్యం చేస్తున్నాడు మన దేవుడు మనమే ఇస్రాయలు ఆత్మే ఇస్రాయలు కాబట్టి మన దేవుడే అగ్ని అయ్యి ఉండను దాని అండ్ హీస్ హోలీ వన్ ఫర్ అమ్ తర్వాత చదువు అతని పరిశుధత దేవుని దేవుని జ్వాల దేవుని జ్వాల దేవుని యొక్క పరిశుధత దేవుని జ్వాల మన పరిశుధత దేవుని జ్వాల కాబట్టి హోలీ ఫైర్ అంటుద్ధ అగ్ని అంటాం కదా అండ్ ఇట్ షాల్ బర్న్ అండ్ డివోర్ His హిస్థాన్స్ అండ్ హిస్ బ్రయర్స్ బ్రయర్స్ అంటే ముళ్ళు గచ్చపొదలు అక్కడ ఏం చదువున్నారు అది అసూరు యొక్క బలురక్కసి చెట్లను గచ్చపొదలు బలురక్కసి చెట్లు గచ్చపొదలు అంటుకొని చూడండి ఒకటే దినమున వాటిని మింగివేయను ఇక్కడ కాల్చివేయననుంది ఇక్కడ మింగివేననుంది కరెక్టే ఇట్ షాల్ బర్న్ అండ్ డివోర్ కాల్చివేసి మింగివేస్తుంది అన్న అంటే కాలడం అంటే ఆయన కోపని చూపించడము మింగివేయడం అంటే ఎప్పటికి కనిపించకపోవడం ఆయన మింగేస్తే ఎప్పటికి కనిపించవు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి అక్కడేముంది బలురక్కసి చెట్లు గచ్చపదలు టూ థర్డ్స్ టూ థర్డ్స్ ముళ్ళు బలురక్కసి చెట్లు గజపదలు బలురక్కసి చెట్లు గచ్చపదలు గచ్చపదల్ని ఏమన్నా చేసిన ఇంగ్లీష్ లో థాన్స్ అండ్ బ్రయర్స్ అని ఉంది ఇప్పుడు చెప్తారు జేమ్స్ట్రాంగ్ నంబర్స్ లో చాలా పదాలు బలు రక్కసి చెట్లు అవి తీగలని ఉంది అవి అల్లుక్కుంటాయి కాబట్టి అది అర్థమైతేనే బలు రక్సి చెట్లు సర్పాలకు సాదృశ్యం దాని తర్వాత గచ్చ పొదలు తేలిక సాదృశ్యం అని అర్థమైతుంది ఒక గుంపు ఐడెంటిఫై అయితే ఇంకొక గుంపు ఆటోమేటిక్ ఐడెంటిఫై అవుతుంది కాబట్టి జేమ్స్ట్రాంగ్ నంబర్స్ హెచ్ సెవెంటీ అది హిబ్రూ హిబ్రూ భాష వచ్చింది థాన్స్ బలు రక చెట్లు అంటే సెవెంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ లో స్క్రబ్ ఆర్ట్ ఈస్ వైల్డ్ గ్రోత్ ఆఫ్ వీడ్స్ అంటే తీగ ప్రాక్తా ఉంటది అన్నట్టు కాబట్టి ప్రాకేట్ది తీగ అంటే పాములకు సాదృష్టం లేక సర్పములకు సాదృష్టం తర్వాత గచ్చ అంటే ఇంగ్లీష్ లో బ్రయర్స్ అని బ్రయర్స్ బ్రయర్స్ హెచ్ హెచ్ ఎయిటీ సిక్స్టీ ఎయిట్ అంటే ముళ్ళు కుచ్చుకుండేవి క్రికింగ్ తర్వాత హెచ్ ఎయిటీ వన్ జీరో ఫోర్ ఎయిటీ వన్ లో ఏముందంటే టు హెడ్జ్ అబౌట్ హెడ్జ్ హెడ్జ్ అంటే కంచెలాగా వేయడం చుట్టూ కంచె వేయడం అంటే ఇది తేళ్లకు సాదృశ్యం ఇవన్నీ గేరో చేస్తాయి అర్థం కంచెలాగా గేరో వేస్తుంది ముళ్లతో వీటి కూడా ముళ్ళు ఉంటాయి కానీ కంచెలాగా గేరో వేస్తుంది అన తర్వాత గాడింగ్ గాడ్ చేయడం ప్రొటెక్ట్ చేయడం వెయిట్ వాచ్ చాలా ఉన్నాయి అంటే వాళ్ళు ఎప్పుడు ఎదురు చూస్తుంటారు పొంచి ఉంటారు పొంచి ఉంటారని ఉంది అక్కడ అర్థం గచ్చపదలు పొంచి ఉంటాయి కాబట్టి ఎవరు పొంచి ఉంటారు సింహము పొంచి ఉంటుంది ఎప్పుడు పట్టుకోవాలని కాబట్టి పులి పొంచి ఉంటుంది పట్టుకోవడానికి చిరుత పులి పొంచి నక్కలు తోడేళ్లు పొంచి ఉంటాయి జింకను లేక గొర్రెను మేకను ఆవును వాటిని పట్టుకోవడానికి దూడలను పట్టుకోవడానికి ఎదులను పట్టుకోవడానికి కొంచెం ఉంటాయి కాబట్టి ఇవి తేళ్లకు సాదృశ్యం అనర్థం ఎప్పుడు సంపాదించుకుందామా ఎప్పుడు దొంగిలించుకుందామా ఎప్పుడు దోచుకుందామా అనేది గుణగణం అన్నట్టు కాబట్టి ఆటోమేటిక్ గా అది సర్పంలకు సాదృశం అనే విషయాన్ని కాబట్టి ఒకటే రోజు వాళ్ళు శాశ్వతంగా మరణిస్తారు అని కదా ఇన్ వన్ డే ఇట్ బర్న్ అండ్ డివోర్ అంటే కాల్చి తర్వాత మింగి వేస్తుంది ఒకటే రోజులో టూ థర్డ్స్ క్లీన్ అయిపోతాయి అని అర్థం మీరు అర్థం చేసుకోవాలి ఒకటే రోజు అంటే క్యాలెండర్ రోజు గురించి ఎప్పుడు మాట్లాడద్దు ఒక రోజు అంటే ఆయన దృష్టిలో ఒక సమ వెయ్యి సంవత్సరాలు కావచ్చు ఒక వెయ్యి దినంలు కావచ్చు ఒక రోజు అంటే వెయ్యి దినంలు కావచ్చు లేక వెయ్యి సంవత్సరాలు కూడా కావచ్చు ఆయన దృష్టిలో టైం అట్లుంటది ప్రతిసారి లీనియర్ గా ఉండదు సీరియల్ గా ఉండదు అన్న విషయం అర్థం చేసుకోవాలి ఆయన దృష్టిలో టైం అంటే కాలం ఒక కాలం ఒక కాలం అంటే ఒక సీజన్ కాదు ఒక కాలం అంటే ఎండాకాలం అంటాం మనం అది మనుషులు ఏర్పరచుకున్నది అది ఒక కాలం అంటే ఒక స్థితి ఒక తరం కావచ్చు ఒక పది తరం కావచ్చు లేకపోతే రెండు తరాలు కావచ్చు అనే దృష్టిలో అట్లు టైం అదికే మొదటి బూర ఓదినది కాలం మొదలుకొని అది ముగించే కాలం అంటే రెండు వేల అనుకోవచ్చు రెండు సంవత్సరాల తర్వాత ఈ యుగం ముగించబోతుంది కాబట్టి ఇంకొక ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ముగించబోతుంది అంటే టూ ఇయర్స్ కి ఈ టైం అంటాం మనం ఆయన దృష్టిలో టైం అంటే అట్లుంటది ఒక్క రోజుకే వాళ్ళంతా క్లీన్ అయిపోతారు అంటే ఒక రోజు అంటే ఆయన కోపం రగుల్కుందంటే క్లీన్ అయిపోతూనే ఉంటారు అని అర్థం ఆ రీతిగా మనం అర్థం చేసుకోవాలి ఆయన దృష్టిలో టైం అంటే వన్ డే అంటే అదొక థౌసండ్ డేస్ కావచ్చు లేకపోతే థౌసండ్ ఇయర్స్ కూడా కావచ్చు కాబట్టి యూద పత్రికలు చూసినట్లు టూ థర్డ్స్ అంటే రెండు భాగంలు ఈ రెండు భాగంలో శాశ్వతంగా తెగవేయబడి చత్తులు జక్ర గ్రంథంలో అట్లనే వాళ్ళు శాశ్వతంగా కాలిపోయి మింగివే పడతారు అంటే ఎన్నడికి గ్యాప్ రాకుండా అందుకని యశే గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పదిహేను వర్షంలో మూడవ గుంపు గురించి చెప్పబడింది టూ థర్డ్స్ కాల్చివేయబడి మినిగివేయబడ్డప్పుడు మూడవ గుంపు గురించి ఇక్కడ చెప్పబడింది ఆ మూడవ గుంపు మీద ఆత్మ వచ్చేంతవరకు అక్కడ అంటిల్ ద స్పిరిట్ పీ పోల్ అపానస్ ఫ్రమ్ ఆన్ హై and the barrenness be a fruitful field and the fruitful field be counted for a forest 15th verse kada ee 32nd adhyayam 15th vachanam yeshe krathamena mi danistundi యశ గ్రంథము ముప్పై అధ్యాయము పదిహేనవ వచనం కరెక్టా చదిపోయా టోటలీ డిఫరెంట్గా ఉంది ఇండయు కాపర్ల గోపురము ఆ ఎల్ల కాలము గుహలుగా ఉండును ఓకే అర్థమైపోయింది ఇక్కడ ఇక్కడ పద్నాలుగవ వచనంలో ఉంది అది చూ గొప్ప జనం అది జనసమూహం అంటే గొప్ప జనం కదా అవును అవును అది మతపరమైన జీవితం అంట తరే కదా యోగ సమాప్తి అని చెప్తాను దాని తర్వాత చదివినది ఇక్కడ పదిహేనో వర్షంలో ఉంది అక్కడ నువ్వు చదివింది పద్నాలుగులో ఉంది ఇంగ్లీష్లో కలిసి ఉయా చదువు చదువు అయితే ఇక్కడ సెపరేట్ ఉంది ఇంగ్లీష్ లో ఇప్పుడు కరెక్ట్ అరణ్యము ఫలభరితమైన భూమి గాను చూడండి అరణ్యము అంటే ఉండదు ఫలం ఎప్పుడైతే టూ థర్డ్స్తో కలిసి ఉంటుందో అది అరణ్యం అది అక్కడ ఫలముండదు కానీ వాళ్ళు పశ్చాత్తపడుతున్నారన్న విషయాన్ని అక్కడ చెప్తున్నారు చూడండి వాల్ ఎప్పుడు ఫలభరితమవుతారు అరణ్యం నుంచి ఫలభరితమైన భూమి గాను ఫలభరితమైన భూమి వృక్ష వనముగాను ఉండును మార్పు చెందుతుంది అని విషయం జ్ఞాపకం చేసిన అక్కడ యుగ మూడవ గుంపు మార్పు చెందుతుంది ఎట్లా అరణ్యం నుంచి ఫలభరితమైన భూమి ఇంకా భూమినేది ఆ విషయం అర్థం చేసుకోండి ఇంకా భూమినే అది ఆకాశవాసులు గారు ఇంకా భూనివాసులు లాగానే ఉన్నారు వాళ్ళు అరణ్యం నుంచి ఫలభరితమైన భూమి లాగా ఉంటారు ఫలభరితమైన భూమి నుంచి వృక్ష వనము వృక్ష అంటే ఫారెస్ట్ ఇంగ్లీష్ లో వృక్ష వనం అంటే చూడండి ఒక గుంపు ఫారెస్ట్ అంటే రకరకాల చెట్లుంటాయి అంటే వృక్ష వనం వనం కదా వృక్ష అంటే ఒక ఫారెస్ట్ లాగా తయారైపోతుంది చివరికి కష్టపడికి అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నారు అక్కడ ఫలమరితంగా మారుతున్నారు ఎప్పుడు ఆయన సరిదికి వచ్చినప్పుడు చివరికి ఆ విషయం ఇవన్నీ చెట్లకి సంబంధించినవి మూడు గుంపులు చెట్లతో పోల్చబడ్డై మొదటి బూర ఊదినప్పుడు అన్న విషయాన్ని జ్ఞాపం అందుకే ఎహెచ్ఎల్ గ్రంథము ఇరవయ అధ్యాయము నలభై ఏడవ వచనంలో గ్రంథము ఇరవై అధ్యాయము నలభై ఏడవ వచనం దక్షిణ దేశమాహో మాట ఆలకించుము దక్షిణము ఉత్తరము దేనికి సంబంధించినవి చాలా కాలం కింద గణించినాం టూ థర్డ్స్ గుంపులకు సంబంధించినాయి దక్షిణము సర్పములకు సాదృశము ఉత్తరము తేళ్లకు సాదృశ్యం ఉత్తరం నార్త్ కదా ఇంగ్లీష్ లో నార్త్ కదా ఉత్తరం అంటే నార్త్ కదా ఉత్తరము దక్షిణము సౌత్ అంటే క్రింద ఉత్తరం పైన పైన ఉండేది ఏషావు సంతతి తేళ్లకు సాదృశము రీతిగా చెప్పాలంటే దాని తర్వాత కింద ఉండేది సర్పములు సర్పం పైకి ఎక్కడికి ప్రయత్నిస్తా ఉంటాయి కాబట్టి దక్షిణం అనేది సర్పములకు సాదృశ్యము ఉత్తరం అనేది తేళ్లకు సాదృశ్యం సూర్యుడు పైనట్టుడు కాబట్టి ఉత్తరం సాదృశ్యం సూర్యుడు వెండి వేడి కాబట్టి తేళ్లకు సాదృశ్యం అట్లా మాట్లాడతాం మనం పరంగా చెప్పాలంటే కాబట్టి దక్షిణ దేశమా యహో మాట ఆలకించుము ప్రవైన యహో అసలు విస్తుంది ఏమనగా చూడండి నేను నీలో అగ్ని రాజ పెట్టదను ఫస్ట్ సర్పముల గురించి మాట్లాడుతున్నాడు నేను నీలో అగ్ని రాజ పెట్టదను అది అది నీలో ఉన్న ప్రతి పచ్చని చెట్టును అన్నిటినీ చూడండి పచ్చని చెట్లను ఎండిన చెట్లను దహించును దక్షిణంలో దక్షిణంలో ఉండే ప్రతి చెట్టు దహించి ఆయన కోపము రగులుకొని వాళ్ళ మీద పడి వాళ్ళందరినీ కాల్చి వేస్తుంది అంటే నిజంగా కాల్చడం అనేది కాదు వాళ్ళందరు మరణిస్తారు ఆయన కోపానికి అని చెప్తున్నాడు హతసాక్షులు అవుతారు లేక వీరు సర్పములు తేలు కావాలి వాళ్ళు హతసాక్షులు అని చెప్పడానికి శిక్ష దేవుని శిక్షకి వాళ్ళు పాత్రలు అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత అది ఆరి కోక ఉండును చూడండి అది ఆరిపోక ఉండును ఎందుకంటే మొదటి బూరలో ఆరవమైన అగ్ని కల్తనే ఉంటది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అటుపై వరం దేవుడు మనకు చూపించింది ఈ అగ్ని ఒకసారి స్టార్ట్ అయ్యి మొదటి బూర మొదలుకొని ఆరవ బూర వరకు మనకు అగ్ని కనిపిస్తుందా నాలుగు బురల వరకు కనిపిస్తుంది అగ్ని నా జ్ఞాపకం కోసం నాలుగు బురల వరకు కనిపిస్తుంది చూసిన మనం అగ్ని అనేది నాలుగు బూరలు ముదినప్పుడు వరకు కనిపిస్తున్నట్టు అగ్ని అగ్ని అంటే ఆయన కోపము ఇక్కడ స్టార్ట్ అయిందని చూపిస్తున్నాడు మరోసారి చదివి అది ద ఫ్లేమింగ్ ద ఫ్లేమింగ్ ఫ్లే అంటే అది ఆరని అగ్ని ఆయన కోపము ఆరదు ఆయన కోపం ఎప్పుడారుతుంది మొదటి మూడు మొదటి రెండు గుంపులు శాశ్వతంగా తెగవేయబడి చచ్చినాక మూడో గుంపుని అగ్నిలోకెళ్ళి బయట తీసుకొచ్చాక అప్పుడు చల్లారుతుంది ఆయన కోపం ఒక విషయం రాదు ఆయన కోపము పాత నిబంధన కాలంలో ఆయన కోపము రగులుకున్నది కదా ఇసీ చాలా ప్రాంతాలలో మనం చూస్తాం ఐగుప్తి మీద రగులుకున్నది దాని తర్వాత ఇసల్ ఫలు బొమ్మను చేసుకుని దానికి విగ్రహాన్ని చేసుకుని బంగారు దూడని చేసుకుని దాన్ని పూజించినప్పుడు ఆయన కోపం రగులుకున్నది అప్పుడు ఏం జరిగింది చెప్పండి దానికి ముందు అది దాని తర్వాత అది అగ్నివారం కాల్ చేసింది కదా తర్వాత అది ఆ టైంలోనా భూమి తెరుచుకొని ఒక కుటుంబాన్ని మింగేసింది అది అది అది వేరే సీట్ అది వేరే ఎపిసోడ్ అది విశల్ఫ్లైన అదే వేరే ఎపిసోడ్ నేను అనుకుంటా అది ఎరికో పట్నంలో అడుగు పెట్టినాక ఒక ఆ పట్టణం నిషిద్ధమైంది అందులోని వస్తువులు ఏవి ఒక కుటుంబికులు తెచ్చుకుంటారు అది ఆకాన్ తెచ్చుకుంటాడు దానికి అది భూమి పిచ్చుకొని వాళ్ళ కుటుంబం అవుతారు అది ఎపిసోడ్ వేరే అది దీనికి సంబంధించింది కాదు ఆ సిచ్యువేషన్ టోటలీ డిఫరెంట్ కానీ మోసే అడ్డగిస్తాడు దేవుణ్ణి మోసేను కొద్దిసేపు పక్క చిరిని వీళ్ళందరినీ కాల్ చేసి నీతో పాటు నీ నుంచి కొత్త ప్రజలను తీసుకొస్తా అంటే మోసే అడ్డుకుంటాడు కోపాన్ని ఆ విషయం నేను మీ జ్ఞాపకం ఇవ్వాలనుకుంటున్నాను ఆయన కోపము ఆరంభమైంది రెండు వేల సంవత్సరాల క్రితం ఇప్పుడు కాదు రెండు వేల నుంచి ఈ రోజు వరకు కూడా హతసాక్షులు అవుతాయన్నారు ఆయన కోపం ఆరంభమై అది ఎట్లా సీక్వెన్స్ గా ఉందన్న విషయానికి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ఈ రోజే కదా అట్టుకునే వరకు కూడా దీని మనకు చూపించింది అది ఈ రోజు స్టార్ట్ అయ్యి రేపు ఎండ్ అయ్యింది కాదు అది ఈరోజు ఆరంభమై కంటిన్యూ అవుతుంది ఈ వాక్యం చెప్తుంది కాబట్టి ద ఫ్లేమింగ్ ఫ్లేమ్ షల్ నాట్ బి క్వెంచ్ అది ఆరని అగ్ని అది ఆరని అగ్ని చివరి వరకు అది ఆరదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అందరూ మరణించేంత వరకు అందరూ హత సాక్షులు వరకు ఆ అగ్ని ఆరదు తర్వాత అండ్ ఆల్ ద ఫేసెస్ ఫ్రమ్ ద సౌత్ టు ద నార్త్ షాల్ బి బర్న్ ముందు దక్షిణ దిక్కు ఆరంభమై తర్వాత చూడండి దక్షిణంలో ఆరంభమై ఉత్తర దిక్కు వరకు భూముఖమంతా కాల్చివేయబడుతుంది అంటే ఉత్తరం అంటే తేళ్లు ఫస్ట్ సర్పములు దాని తర్వాత ఉత్తరం అంటే తేళ్లు తేళ్లు కూడా క్లీన్ అయిపోతాయి అన్నాడు అనే విషయం మాట మాట్లాడతాడు వాళ్ళందరూ కాల్చివేయబడతారు అది ఒకరోజు అయ్యారా చెప్పండి ఒక రోజు కాదు కదా ఫిజికల్గా ఆలోచిస్తే ఒక రోజు గా కాబట్టి స్పిరిచువల్ కూడా ఒకరోజు కావాల్సినది కాదు అది ఆరంభమై ఈ ప్రవచనాలన్నీ నెరవేరేటప్పటికీ ముగిస్తుంది అన్నట్టు కాబట్టి ప్రవశనాలు నెరవేర ఇంకా ఉన్నాయి ప్రవచనలు నెరవేరే కాబట్టి ఈ నెరవేరే టైంకి మనం ముట్టున్నాం మనం ముట్టింది సెవెంత్ ఏంజిల్ కాలం ఓ రీతికి చెప్పాలంటే అందుకే ఇవన్నీ మనకు అర్థమైనా లేకుండా అర్థం కాకపోయింది టైం ఏమైతుంది కదా కదా చాలా ప్రార్థనతో మనం ముగించుకుందాం వచ్చే వారం దీన్ని చూసుకుందాం ఆల్మోస్ట్ మనము చెట్లకు సంబంధించి చూసుకున్నట్టే తర్వాత ఏడవ వచనంలో ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనం ప్రకటనలో గడ్డికి సంబంధించినది ఒకటి ఉంది అదొకటి నేను చూపించేస్తే మనం ఆల్మోస్ట్ మొదటి బూర ముగించుకున్నట్లే దాని తర్వాత రెండో పూర్వక మనం ఆరామం కావచ్చు సో బహుశా వచ్చేవరకు మనం షురు అవుతామేమో కొంత ప్రార్థనతో ప్రార్థన చేయండి బాగా ప్రార్థన చేయండి ఇవి స్టార్ట్ చేసుకున్నాం విశ్వాసంలో దీన్ని ముగించుకోవాల మనం కాబట్టి ప్రార్థన చాలా అవసరం ఎప్పుడు అవకాశం దొరికితే ఎప్పుడు మెలికొస్తే అప్పుడు ప్రార్థన చేయడం నేర్చుకుందాం ఒకరికొకరు ప్రార్థన గురించి ఒకరు ప్రార్థిస్తున్నాం విజ్ఞాపన ప్రార్థన చేస్తాం ఆయన అగ్ని మన చుట్టూ ఉండాల దాని గురించి మనం ప్రార్థన చేస్తున్నాం ఆయన మనలో నివసించాలా ప్రతిదినము నూతనంగా తెల్లవాని వేక వచ్చాక ఉదయించినట్లు ఆయన మన హృదయంలో ఉదయించాలా వర్షదురగ తండ్రి మీకు వదనాలయనా మీరు అనేక పర్యాలు మమ్మల్ని ఎన్నెన్నో విషయాలు మాత్రం మాట్లాడుతూ మాకు నేర్పుతున్నారైనా చిన్న గొర్రె మెల్లగా పట్టుకొని నడిపిస్తున్నారు కొన్నిసార్లు గొర్రెలు ముందు పరిగెత్తుంటే వాటిని వెలకెక్ లాగుతున్నారు మీరు కష్టం అనిపిస్తుంది అయినా కానీ ప్రగవా అది మా మంచి కోరికే అన్న విషయాన్ని మీరు మాకు క్షణం జ్ఞాపకం చేస్తున్నారు ప్రభావ మాలో తగ్గింపు జీవితం అనుగ్రహించండి మేము కేవలం కలువరిసలలోనే అతిశయించాలా మా తెలివిని బట్టి మేము అతిశయించొద్దు మా అందాలను బట్టి మేము అతిశయించొద్దు ప్రభావ మా ఆస్తి అంతస్తులను బట్టి మేము అతిశయించొద్దు ప్రభావ సహాపడమని ప్రార్థిస్తున్నాం మేము ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో అవి మాకు చూపించండి వాటిని మేము ఒప్పుకొని విడిచిపెట్టాలా మీ అందు సంపూర్ణ గుటకు సాగిపోవాలా అటువంటి సేవ జీవితంలో మమ్మల్ని నడిపించండి మా జీవితాలలో రావాల్సిన మేలు అనుగ్రహించండి ఆటంకాలను తొలగించండి నిండు మనసుతో మిమ్మల్ని సేవించి ప్రేమించి ఓ ప్రవ్వ గొప్ప జనానికి ప్రేమతో వీటన్నింటినీ మేము ప్రకటించాలా అటువంటి జీవితంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తిరిగింటికి వెళ్తుండగా మీ దూతల కాపుల దయచేసి నడిపించండి కానికుండా కాపాడండి మంచి ఆరోగ్యం శక్తికి మించిన ప్రయాణం మాకు ఉన్నదని మీరు హెచ్చరించిన కాలం కిందట అందులో మేము విశ్వాసంతో ముండు పోవాలా ప్రవ్వా అనుమానించకుండా భయపడకుండా ఇది ఎహో వల్లే కలిగింది అని మేము విశ్విస్తాం అటువంటి విశ్వాసం వాళ్ళు అనిపించి అనిపి మీరే మహింపొందామని ప్రార్థిస్తాం ప్రతి కష్టంలోను నష్టం ఇరికి ఇబ్బందులలోను మాకు విజయం అనుగ్రహించండి నిరీక్షణ ఇచ్చండి తగిన సమయంలో అన్నింటినీ సమకూర్చి మీరు మాకు కాబట్టి మేము మీ కొరకు కనిపెట్టుకోవాలా కొరకు కనిపెట్టుకుని నూతన బలము పొందు అన్న వాక్యం ఉంది కాబట్టి ప్రభావ కొరకు మేము కనిపెట్టుకోవాలా అది ఎంత కాలమైన అబ్రాహా కనిపెట్టుకున్నాడు వంద సంవత్సరాలు ప్రతి సేవకుడు ఆ రీతిగానే కనిపెట్టుకున్నాడు ప్రభు మేము కూడా అటనే కనిపెట్టుకొని ప్రవ్వా దుఃఖపడకుండా ఎల్లప్పుడూ ప్రభునంద్ ఆనందించుడి మరలా చెప్పును అన్న వాక్య దీక్షణ మేము జ్ఞాపకం చేసుకుంటుండగా మమ్మల్ందరినీ సురక్షితంగా ఇంటికి చేర్చమని రానయ్యున్న ఏ సు పరిశుద్ధ నామంన ప్రార్థించు తండ్రి ఆమెను मन प्रबंधन येसु क्रीस्तक कृप सामधान नड़पू मन अंदर की सदा तोड़क आमली